మశ్రవస్త్రపతామీతాదం శ్రీమహాగుణాపత సారంభా అస్మాచార్యపర్య వందే గురు పరంపరా ారాయణ నమస్కృతం దీం సరస్వతీన్యాసం పుతో జయముదీరే దుఃఖేష్నుఘ్నమనా సుఖే విగతస్పృహయక్రోధ దుఃఖేశు అనుగ్నమన సుఖేశు విగతస్పృహ సుఖదుఃఖముల ఎడల మన ప్రవృత్తి అభిప్రవృత్తి అంటారు యాటిట్యూడ్ మన ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి సుతరాము తప్పు అంచేతనే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 బాడీ ఈజ్ అబ్యూస్డ్ సుఖానుభవంలో బాడీ అబ్యూజ్ ఉంటుంది బాడీ అబ్యూస్ లేకుండా సుఖానుభవం ఉండదు డిన్నర్ పార్టీయే లెక్కదండి మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళారనుకోండి సుఖానుభవం ఉందంటే బాడీ గెట్స్ అబ్యూస్డ్ మీరు ఎప్పుడైతే బాడీ ప్రెషర్ కోసమని బాడీని అబ్యూస్ చేస్తారో అప్పుడు పెయిన్ వచ్చి తీరుతుంది యునాట్ స్టాప్ ఇట్ నిజానికి బాడీకి దేహానికి నేను తనసార్లు చెప్తూ ఉంటాను దేహానికి తన హద్దులు తనకి తెలుస్తూ ఉంటాయి బాడీ ఫంక్షన్స్ బై యూనివర్సల్ ఇంటెలిజెన్స్ హయ్యర్ పవర్ ఉంది దాని ఇంటెలిజెన్స్ బేసిస్ మీద బాడీ ఫంక్షన్ చేస్తుంది కాబట్టి బాడీ ఫంక్షనింగ్ ఈజ్ నాట్ ది ప్రాబ్లమ్ ఇట్ నోస్ ఇట్స్ మెషర్ అది ఎంత భోజనం కావాలో దానికి తెలుసు నేను ఆ న్యూస్ ఐటెం చూసి ఆశ్చర్యపోయాను మన్హాటంలో ప్రతి సంవత్సరం ర్గర్స్ హ్యామ్ బర్గర్స్ బర్గర్స్ అంటే మామూలు ఇది డినైన్ బర్గర్స్ కాదు హ్యామ్ సో వాటిని తినేటువంటి పరీక్ష కంటెస్ట్ ఒక పోటీ బర్గర్స్ అమెరికన్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ సింగ్లీ ఓబీస్ లెట్ సే దిస్ కానీ వాళ్ళకి ఎందుకండి పరీక్ష ఎందుకండి ఏమిటి పోటీ ఏమిటి అసలు బర్గర్స్ తిన్నాం పోటీనా what among other no he is a black chap atane potta undante it was so big a believe and he has consumed 22 and half kg of hamburgers and won the contest you did what is this a contest lo 10000 dollars lo 20000 dollars lo check okati istharu చుట్టూ చేరిన వాళ్ళు వెయ్యి మంది చేరి వాళ్ళకి ఏ పని ఉండదు ఖాళీగా ఉంటారు ఐదు రోజులు వర్క్ చేసి రెండు రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ రెండు రోజుల్లో పెడతారు ఊరికే హూహూ అని కేకలు వేస్తూ చేసి తాగి తమ్మినా అంటారు అది వీడు ఏదో మహాఘనకార్యం చేశానని వీడు అనుకుంటాడు వాడికి దుఃఖం వస్తుందో సుఖం వస్తుందో వాటికి తెలుసు కాబట్టి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను సో మనం బాడీ యొక్క మెషర్ దానికి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే బాడీని ఫంక్షన్ చేసి ఆ ఇంటెలిజెన్స్ వేరే ఉండదు ఈశ్వర జీవశక్తి వల్ల బాడీ ఫంక్షన్ చేస్తుంది ఇట్ ఈస్ ది మైండ్ విచ్ నెసెస్అ ద సిచ్యువేషన్ ద విలన్ ఈజ్ ది మైండ్ మైండ్లో ఉండేటువంటి ఆకాంక్షలన్నీ కూడా చాలా తక్కువ ఆకాంక్షలు అంచేత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి మైండ్ ఏం చేస్తుందంటే ఒక బ్లూ తయారు చేసి పెడుతుంది నేను కూడా అన్నా ఈ మాట ఒక బ్లూ చేసి పెడుతుంది ఇలా ఉండాలి జీవితం అని ఒక బ్లూ ప్రింట్ చేసి పెడుతుంది శరీరానికి రోగమే రాకూడదు రోగం వచ్చినయితే వెంటనే పక్కన హాస్పిటల్ ఉండాలి దట్ మస్ట్ బి హైక్లాస్ హాస్పిటల్ డాక్టర్స్ ఇమీడియట్లీ అటెండ్ అండ్ దే షుడ్ పుట్ ఏ పిల్ ఆర్ సమ్ ఇంజెక్షన్ సో దట్ రోగం వెంటనే డిసపేర్ అయిపోవాలి ఇది బ్లూ ఈ బ్లూ మైండ్ చేసి ఆ బ్లూ ప్రకారం నడుస్తుందండి లైఫ్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే కొడుకు కొడుకు కూతురు ఉండాలి కూతురికి కూతురు పెళ్లి అయిపోవాలి వాడు ఆ పెళ్లి చేసుకున్నవాడు కూతురు మాట వినాలి కొడుకు పెళ్లి అయిపోవాలి ఆ పెళ్లి చేసుకున్నవాడు కొడుకు ఆ పెళ్లి చేసుకున్నవాడు కొడుకు మాట వినాలి వీళ్ళందరూ నా మాట వింటూ ఉండాలి ఆతే వీడికి మరి దుఃఖం తప్పితే ఇంకేం వస్తుంది దుఃఖం హీ ఇస్ రెడీ ఫర్ దుఃఖం అండ్ హీ గట్స్ దుఃఖం దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖ హేతువు తెలుసుకోవచ్చు కదా దుఃఖహేతువు మనస్సు మనస్సులో ఉండే అజ్ఞానం దుఃఖాన్ని కలిగిస్తుందని తెలుసుకోవచ్చు కదా వీడంటాడు నవరత్నాల్లో ఓ రత్నం లేకపోవడం చెప్పి దుఃఖం వచ్చిందంటాడు తొమ్మిది రత్నాలు ఉన్నాయి తొమ్మిది రత్నాలు ఉన్నాయంటే అసలు ఒరిజినల్గా దిస్ నైన్ ఈస్ నాట్ మంచ్ ఫర్ ది స్టోన్స్ ఇట్ ఈస్ ఒరిజినల్ రత్న శబ్దానికి సంస్కృతంలో శ్రేష్ట పురుషుడు అర్థం సో భోజమహాకవి యొక్క సామ్ర భోజమహారాజు యొక్క దాంట్లో తొమ్మిది మంది మహాత్ములు ఉండేవారు మహాకవులు ఉండేవారు నవరత్నాన్ని అక్కడి నుంచి వచ్చింది అంతేగాని నిజంగా రత్నాలు తొమ్మిది ఉన్నాయని కాదు రత్నాలు తొమ్మిది ఉన్నాయో ఏడున్నాయో పద్నాలుగు ఉన్నాయో నాలుగు కలిగి తొమ్మిది ఈజ్ నాట్ ది నెంబర్ కరెక్ట్ టు రత్నాస్ జెమ్స్టోన్స్ సంబంధించిన నెంబర్ కాదది అది భోజ మహారాజు యొక్క ఆస్థానం నుంచి వచ్చింది ఎవరికి కావాలి సమాచారం అంతా వీడికి ఇట్ సౌండ్స్ వేర్ నవరత్న అందులో ఇప్పుడు బీహెచ్ఈల్లో ఇది నవరత్నం కూడా వరకు వాళ్ళు నవరత్న ఇటు సౌండ్స్ వ్యాలి ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి వీడు ఏమైనా అడ్వర్టైజ్ చేస్తాడంటే నవరత్నాల్లో ఈ రత్నం మీ దగ్గర ఉందా లేకపోతే మీ కష్టాలన్నిటికీ రత్నం లేకపోవడమే కారణం నీ మూర్ఖత్వమైన నీ కష్టాలు కారణం అని ఎందుకు చెప్తాడు వాడు వ్యాపారం చేసుకోవాల్సిన వాడు వాడు బుద్ధిమంతుడు అది కొనుక్కున్న వీడు మూర్ఖుడు వాడి బుద్ధికి వాడేం పెట్టుకోడు ఏ రత్నాలు పెట్టుకోడు తర్వాత రత్నాలు పెట్టుకుని అభివృద్ధికి వచ్చేస్తే వాడు ఆ రత్నాలని వాడే అట్టే పెట్టుకుని ఆ అభివృద్ధితో వాడే పొందుతాడు కానీ ఈ దాకా ఆగిస్తాడండి ఎవడా విచ్చే ఆ రత్నాలని వాడే ఈ ఆదురుదా వాడికి ఎందుకుంది క్యా బాధ నా దగ్గరికి వచ్చి అమ్మమ్మనండి నాకు రత్నం నేను చూస్తాడు కాబట్టి వీడు దుఃఖానికి సంసిద్ధుడై ఉంటాడు కాబట్టి దుఃఖం దుఃఖాన్ని పొందుతాడు మీకు ఇంకో రహస్యం చెప్తా this is నేచర్స్ లాస్ ఇది స్పిరిచువల్ లాస్ అవతీర్థం అంటారు ఈచ్ ప్లెషర్ ఈస్ పెయిన్ అని అంటారు ఇట్స్ ఈ ప్లెషర్ అంటే వాట్ యు మీన్ బై ప్లెషర్ ప్లెషర్ అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ ఆ sense ఆర్గన్ కి ఒక కాంటాక్ట్ వల్ల మనస్సులో ఒక ఉల్లాసం కలుగుతుంది ఆ sense gratification is ెస్ ఇట్ ఇస్ ప్లెషర్ ప్లెషర్ అండ్ పెయిన్కి అతీతమైనటువంటి మానసిక ప్రశాంతి కలదు అది అదే ఆనందం అది ఆత్మస్వరూపం అది బయట నుంచి వచ్చేది కాదు ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనబడే ప్లెషర్ ఏది కలదు సుఖం అంటారు ఇట్ ఈస్ ర్యాప్డ్ ఇన్ పెయిన్ సో అంటే అర్థం ఏంటి ఇక్కడ మనం కనుక్కోవలసిన సత్యం ఏంటంటే ఆవిష్కరించుకోవాల్సిన సత్యం ఏంటంటే యు కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్ అని అవకాశం అంటే అర్థం ఏంటి మీరు ప్లెషర్ ని కోరినట్లయితే తప్పనిసరిగా పెయిన్ వచ్చి తీరుతుంది ఇట్ ఈస్ ది లా దానికి గ్రహాలకి నక్షత్రాలకి రత్నాలకి రాళ్ళకి సంబంధం ఏం లేదు ఇట్ ఈస్ ది లా ఇట్ ఈస్ బికాస్ ఈచ్ ప్లెషర్ ఈస్ ర్యాప్డ్ ఇన్ పెయిన్ అని చేత నేను అంటాను యూ పే ది ప్రైస్ ఆఫ్ పెయిన్ ఫర్ ఈచ్ ప్రెషర్ దట్ యూ సీ దిస్ ఈస్ ది ట్రూత్ తర్వాత ఇంకొకటి ప్రహ్లాదుడు భాగవతంలో అంటాడు మనం ప్రయత్నం చేస్తే వచ్చే దుఃఖాలు వాటంతటవి మరి అటువంటిప్పుడు వాటంతట దుఃఖాలు వచ్చినప్పుడు వాటంతటవి సుఖాలు నువ్వు ఎందుకనుకో సుఖ దుఃఖాలు ద్వంద్వంలో ఒకటి వస్తే రెండోది దాని వెంటనే ఉందని తెలుసుకోద్దా ద్వంద్వల్లో ఒకటి వస్తుందంటే దాని వెంటనే ఉంటుంది రెండోది ద్వంద్వ అంటేనే దాని పేరేది కాబట్టి సుఖం నువ్వు నువ్వు కోరకుండగా దుఃఖం వచ్చినప్పుడు నువ్వు కోరకుండానే సుఖం వస్తుంది నేను ఫోర్ ఉండటము ఆ కోరిక ఎప్పుడూ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్లో పెట్టుకోవటము ఇట్ ఆల్ రాంగ్ సో ఆ నిజానికి దీంట్లో చిత్రం ఏంటంటే మీరు బాడీని అబ్యూజ్ చేయటం మానేసి మైండ్ని అబ్యూస్ చేయకుండా ఉంటే అంటే రైట్ యూస్ ఆఫ్ ది మైండ్ మైండ్ రైట్ యూజ్ ఏంటంటే రైట్ థింకింగ్ రైట్ ఇమోషన్స్ అండ్ రైట్ నాలెడ్జ్ భగవాన్ బుద్ధుడు చెప్తాడు ఇలా మాట్లాడతాడు సో రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్ ఏమిటి యు మేక్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్ అండ్ బీ రెడీ ఫర్ సఫరింగ్ దర్ ఈజ్ ది రాంగ్ యూజ్ ఆఫ్ ది మైండ్ రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ ఏమిటి డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ లీవ్ ఇట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర కర్మయోగా ఈస్ ది రైట్ యూస్ ఆఫ్ ది మైండ్ మనం చూడబోతున్నాం కర్మయోగాన్ని కర్మయోగం చూశామా చూడబోతున్నామా చూసాం కర్మన్యాధికారిస్తే చూసాం మళ్ళీ చూడబోతాం గీతంతా వస్తూనే ఉంటుంది కర్మయోగం కాబట్టి కర్మయోగ జీవన శైలి ఏదైతే కలదో అది రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ మహాత్ముల దగ్గర అధ్యయనం చేయటం శ్రవణం చేయటం గ్రంథాలు మంచి గ్రంథాలు చదవటం దట్ ఈజ్ దైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ మీరేమో అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా హారర్ మూవీ చూసి పడుకున్నారనుకోండి దట్ ఈస్ ది రాంగ్ యూండ్ నిద్ర పట్ట ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి సో బాడీ అండ్ మైండ్ ఇఫ్ యూ మేక్ ది రైట్ యూజ్ దట్ దట్ స్టేట్ ఆఫ్ ది బాడీ అండ్ ద స్టేట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇప్పుడు కదలకుండా సోఫాలో కూర్చొని టొమాటో చిప్స్ తింటో టటో కాదు టొటో చిప్స్ తింటో టీవీ చూస్తో ఒళ్ళు పెంచుకుంటే వాడికి హ్యాపీగా ఉంటాడా లేకపోతే వాళ్ళు హోనం చేసుకునే వాళ్ళు ఒళ్ళు అంతా అలసిపోయిట్లా కష్టపడి పని చేస్తావు ఏ పని కూడా పోస్ట్ పోన్ చేయకుండా సోమరతనం లేకుండా హార్డ్ వర్క్ చేసి చెమట వచ్చి కష్టపడి ఎవరు హ్యాపీగా ఉంటాడు ఇట్ ఈస్ వెరీ అబ్వియస్ సిమిలర్లీ మైండ్ రైట్ యూజ్ ఆఫ్ ది మైండ్ సో దుఃఖేష్ అనుద్విఘ్న మన సుఖేశం మనం సో సుఖ ఆహాహ్య వేదరాగ భయక్రోధ కాబట్టి సుఖ దుఃఖముల ఎడల సరైన మన మనఃప్రవృత్తి సరైన మనఃప్రవృత్తి అంటే ఏమిటి సుఖం వచ్చినప్పుడు కృతజ్ఞతాభావంతో సుఖాన్ని స్వీకరించటం నెంబర్ 1 ఈ సుఖం మనకు వచ్చిందంటే ఇదంతా ఈశ్వరుని యొక్క దయా అనుగ్రహం తత్వం ఒకటి కాదు నెంబర్ వన్ నెంబర్ 2 కెన్ ఐ షేర్ ఇట్ విత్ అ ఫ్యూ అదర్ పీపుల్ అది నెంబర్ టూ సుఖం వచ్చినప్పుడు వెంటనే గుర్తు రావాలి మనుషులు గుర్తు రావాలి వాళ్ళతో షేర్ చేసుకోవాలి కెన్ఐ షేర్ ఇట్ నంబర్ టూ ఈ అప్రోచ్ తర్వాత సుఖం వచ్చినప్పుడు దాని మీద ఆశ పెట్టు దురాశ పెట్టుకోకుండా అహంకారం లేకుండా బస్ ఈ రెండు పాయింట్లు టేక్ కేర్ చేసుకుంటే విగత స్పృహ దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖంలో కూడా భగవానుడి మెసేజ్ ఏదో ఉండేది ఈశ్వరాస్ మెసేజ్ ఈశ్వరా ఈ సెండింగ్ ఎ మెసేజ్ ఈ దుఃఖం ద్వారా ఏదో మెసేజ్ పంపిస్తున్నాడు ఇంట్లో ఏదో లాభం ఉంటుంది తత్కాలమునందు మనకి అనుకూలంగా లే ప్రతికూలంగా ఉన్నా ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం సంథింగ్ గుడ్ విల్ కమ్అట్ ఆఫ్ ఇట్ హౌ టు ఫేస్ ఇట్ హౌ టు ఓవర్కమ్ ఇట్ అని ఈ విధంగా మీరు ఉద్వేగం చెందకుండగా ఉద్వేగము అంటే భయపడడం ఆదుర్దా అది లేకుండగా ఇలా ధైర్యంగా నిలిచి ఉన్నట్లయితే ఆ దుఃఖమును మీరు దాటివేయగలుగుతారు కాబట్టి ఈ రెండు లక్షణాలు సుఖ దుఃఖములైన ఈ రెండు లక్షణాలు కలిగి ఉండాలి తర్వాత వీత రాగ భయ క్రోధ ఈ మాట చాలాసార్లు వస్తుంది ఇక్కడే కాదు ఇక్కడ మొదలైంది మళ్ళీ ఐదో అధ్యాయంలో వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది ఆ సమాసాన్ని విడదీయడం కుదరదు వీత రాగ భయ క్రోధ వీత అంటే తొలగించబడిన రాగము అటాచ్మెంట్ అటాచ్మెంట్తో ప్రారంభం అవుతుంది అటాచ్మెంట్ లవ్ కాదు అటాచ్మెంట్ మనకు ఉన్నది లవ్ కాదు నో నో వాట్ ఈస్ లవ్ వీ ఓన్లీ నో అటాచ్మెంట్ మనకి లవ్ గురించి ఇంచుమించు తెలియదు అనే చెప్పచ్చు ఎందుకంటే లవ్ ఈజ్ ఎన్ ఇంటెన్స్లీ ఫ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ ప్యూర్ అండ్ ఫ్రీ స్టేట్ ఆఫ్ మైండ్ మీకు దుఃఖం కానీ బెంగ కానీ తర్వాత సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు సైకలాజికల్గా ఎదలవాడి మీద ఆధారపడి ఉంటారు కానీ వచ్చింది అంటే అది అటాచ్మెంట్ అని అర్థం దాన్ని లవ్ అన్నారు లవ్లో పెయిన్ ఉండదు నుండి పెయిన్ మాట ఎలా ఉన్నా ఎందుకంటే ప్రేమ దుఃఖం కలిసి ఉంటాయి కొన్ని సందర్భాల్లో దే ఆర్ నాట్ అపోజిట్ టు ఈ వాటికి అపోజిషన్ ఉండదు కానీ ప్రేమకి ద్వేషానికి అపోజిషన్ యు కెనాట్ హ్యావ్ బోత్ టుగదర్ తర్వాత మీకు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 i like this person ee person ante naaku ishtam i do not like that person why why ante ee person yokka company lo nenu comfortable ga untanu vaadi company lo nenu emi comfortable ga undadu sala uncomfortable ga untanu anthe kada artham anta varaku poothu unta defor you like a person in whose company you are comfortable correct anandi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 That discomfort you dislike. And through that you dislike the other person. No, no, no. Ultimately, me mind lo waka response to everyone this question. Me waka pleased response this question. Ink, me mind ninchi. Me mind ninchi displeased response this question. If pleased response hundi, you love it. If displeased response hundi, you don't like it. ఈ లైక్ అండ్ ఈ డిస్ లైక్ ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి చెప్పిన మాట వింటూ ఉంటే వాడు పక్కన ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది వాడు చెప్పిన మాట వినకపోతే వాడు పక్కన ఉంటే ఒళ్ళు మండిపోతుంది సో ఆ రకంగా ఇట్ ఈస్ అల్టిమేట్లీ ది మైండ్స్ రెస్పాన్స్ దైక్ ఆర్ ఐ డిస్ లైక్ కాబట్టి ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు గుర్తించారో అప్పుడు ఎదుటి వాటితో సంబంధం లేకుండగా you can address the mind it is an issue of the mind why I am i uncomfortable in his presence you you have to look at chaala chaala nipunanga manasuni par chaturanga manasuni parisidha with a lot of diligence one has to observe the mind aa manushi edre vachina punene endukalla ibbandi podutunannabba emaindi em vaadu vallana emao pothulu unnaya emi alanta telugulo ala ante idiom unde so why should i dislike that person ermo there is some ante edho oka naalo oka feeling edho undanama why should i have it can i overcome that adi kudurdan kodle atondapudu better to let me avoid his company ane edho chusko inkora company ante naake endukinta preeti why amma yearning after his company why am I craving for his company what is this craving it is a psychological dependence why should i crave like that i may like his company but i should not crave for his company ఎందుకు ఈ పర్టికులర్ క్రేవింగ్ అది ఒకప్పుడు మన జుట్టు వాడి చేతిలో పెట్టినట్టు వాడు వాడు బతుకు వాడు బతుకుతూ ఉంటాడు మనం ఇక్కడ దుఃఖిస్తూ ఉంటాం వాడి కంపెనీ కోసం మనం క్రేవ్ చేస్తూ ఉంటాం వాడికేసి రాడు సో తాత మనవాడి కంపెనీ కోసం క్రేవ్ చేస్తూ ఉంటాడు ఏ మనవాడ రాలా రాలా రారా అని వాడు ఉండు తాతని వాడు వీధిలోకి పారిపోతుంది వారికి ఏమిటి ఇంకా తాత దగ్గరే కూర్చుంటాడు అసమానం చేస్తాతో కూర్చోమంటే ఎక్కడ కూర్చుంటాడే సో వాడు వీధిలో పడిపోతున్నాడు పారిపోతే ఈనాడు పిల్లలు ఏమో ఇలా తయారయ్యారు పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటలేదంటూ బాధపడతారు దిస్ ఈస్ ద సైకలాజికల్ డిపెండెన్స్ వై ఇప్పుడు ఈ గ్రాండ్ వై షుడ్ హీ కేర్ ఫర్ ది ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వై షుడ్ హీ కేర్ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ దట్ బాయింట్స్ అదే రాగము సో నవ్ యు నో వాట్ ఈస్ రాగ రాగం రాగం ఉంది అనుకోండి రాగం ఉంటే రాగంతో పాటుగా ఇంకో రోజులు ఉంటాయి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 లోపల కనుక నీరు ఆహారము సమృద్ధిగా నిల్వలు ఉన్నట్లయితే వీడు ఆ దుర్గంలో కూర్చుని శత్రువుని అదును చూసి దెబ్బ కొడుతూ ఉండడం దుర్గంలో కూర్చుంటూ ఉండడం హీఈన్ అన్ అడ్వాంటేజియస్ పొజిషన్ శత్రువు వీడిని ఏమి చేయలేదు అంచేత శత్రువు కావాలి స్మాల్ బ్రీచ్ కావాలి మీరు టిప్పు సుల్తాన్ అలాగే ఓడిపోయాడు పూర్ణయ్య అనే చిన్న గేట్ ఓపెన్ చేస్తాడు ఈ దుర్గాలకి రహస్య ద్వారాలు కొన్ని ఉంటాయి చిన్న చిన్న ద్వారాలు ఆ ద్వారం గుండా కనుక కొద్దిమంది శత్రు సైనికులు లోపలికి వచ్చారంటే అసలు ఓపెన్ అయిందంటే ఇంకా ఆ దుర్గం పడిపోతుంది అర్థమైందండి మీకు సిచ్యువేషను మన హృదయమే ఒక దుర్గం ఆ దుర్గంలోకి కామన ప్రవేశిస్తే ఆ కామనతో పాటుగా నిత్యం తమను ఏ అరయహ కామన వెంట ఉండే అరయ కామనే శత్రువు శత్రువు ఒక్క శత్రువుకి మీరు ఒక్కడికి ప్రవేశం ఇచ్చారంటే అంటే మొత్తం అందరూ బిలబె బిల ఆడుతూ ప్రవేశించేసి దుర్గాన్ని ఆక్రమించేసి ఆ మహారాజును చంపేస్తారు టిప్పు సుల్తాన్ అలాగే ఓడిపోయాడు బ్రిటిష్ వాళ్ళ చేతిలో పూర్ణయ్య అనే మంత్రి రహస్య ద్వారం తెరిచాడు దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్ ఐ ఐ సపోజ్ యూ నో దట్ ఫిస్ పార్ట్ ఆఫ్ హిస్టరీ అదేవిధంగా మన హృదయంలో కామన రాగము రాగమున్నా కామనున్న ఒకటే ఆ కామన అనే శత్రువు కనుక మీరు దారి తెరిచారా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 కారు కొనకముందు భయం ఉంటుంది టెన్షన్ ఉంటుందండి భయం అంటే టెన్షన్ ఉంటుంది ఏమండ కారు కొన్న తర్వాత ఉంటుంది టెన్షన్ ఇంకో రకంగా ఉంటుంది కారు కొనకముందు నాకు కారు ఆ ఏజెంట్ ఉన్నాడే వాడు సరైన కారు ఇస్తాడో దాని ఇంజన్ సరిగ్గా ఉంటుందో ఉండదు అప్పుడప్పుడు రాంగ్ ఒక ఫ్లూక్ లాగా ఒక చెడ్డ కారు ఒకటి వస్తుంది అది మనకు తగులుతుందేమో తర్వాత వీడు కలర్ కావాలి కలర్ కాన్షియస్ వీడికి రెడ్ కలర్ కావాలంటాడు రెడ్ కలర్ పూర్వం అంటే వాళ్ళు ఇట్ వాజ్ సెల్లర్స్ మార్కెట్ కింద ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలీదు వీడు రెడ్ కలర్ కావాలంటే వాడు బ్లూయే ఉంది ఇంకోటి లేదంటాడు సో వీడి బెంగ నేను అనుకున్న కలర్ వస్తుందో రాదో అని విడిద ఏం చేసుకుంటాడు కార్ అంటే కారుకి ఏ కలర్ అయితేనేది పరిగెత్తి సందర్భం కావాలి ఏ కలర్ అయితేనే కానీ ఏదో పిచ్చింత ఆ కలర్ చుట్టూ వీడికి ఎవేవో ఐడియాస్ ఉంటాయి తర్వాత నెంబర్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 ఓ పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరుకి సమీపంలో ఒక బ్యాండ్ మేడం ఒకటి కొలకాలంలో వెరీ వెరీ ఫేమస్ బ్యాండ్ మేడం వాడు ఆ బ్యాండ్ మేడం వాడి పేరు యాకూబ్ వాడి పేరు యాకూబ్ వాడు వచ్చి మన వైదిక నా వైదిక వివాహంలో వాడు వచ్చి వాయిస్తాడు వీళ్ళకి సిగ్గేనా యాకూబ్ వచ్చి వాయిస్తారు యాకూబ్ బ్యాండ్ మేడం ఒకే ముహూర్తంలో రెండు పెళ్లిళ్ళు ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా దే ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ యాప్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాడు ఒకడు వెళ్ళి నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను మా పెళ్ళికి రా అంటే వస్తాను సబ్బు ఫిక్స్ చేసుకున్నాడు రెండో వాడు వెళ్ళి పదిహేను ఇస్తాను అన్నాడు వాళ్ళకి మాట ఇచ్చాను ఆ మాట ఇచ్చిన మాట తీసి పక్కనట్టు నేను పదిహేను వందలు వీడు ఆ మాట తప్పించి వీడు ఫిక్స్ చేశాడు ఈ రకంగా ఒకళ్ళతో వాడు బాగానే ఉన్నాడు వీళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు వాట్ ఈస్ దిస్ వాడెవడో నా నేను కుదుర్చుకొచ్చిన బేడమేళాన్ని వాడు చెడగొడతాడా అని వీడు వాడి మీద ధూము ధూములంటూ దెబ్బలాట తిట్లు కొట్టుకోవడాలు ఇవే రాగ భయ క్రోధ రాగమున్న చోట భయము రాగం సక్సె జనరల్గా ఎలాగంటే రాగము సక్సెస్ అయితే భయం రాగం ఫెయిల్ అయితే క్రోధం వేస వాడు ఇచ్చాడు అనుకోండి ఆ బోట్ ఎక్కడ సరిగ్గా దొరుకుతుందో దొరకదో అక్కడికి సరిగ్గా వెళ్తామో వెళ్ళమో అక్కడ తీరా ఏమవుతుందో అని భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది వేసేవాడు ఇవ్వలేదనుకోండి చెడ మడా పట్టుకు తిట్టడం వీళ్ళు ఇలాగే ఉంటారు మోస్ట్ ఆర్బిటరీగా ఉంటారు ఇది అదే తిట్టడం వాడి మీద కోపం వస్తుంది ఒళ్ళు మండుతుంది బట్ సో సంథింగ్ లైక్ దాట్ వేత రాగ భయక్రోధ కాబట్టి జీవితంలో ఈ మూడింటి నుంచి బయటపడాలి వేత రాగ భయక్రోధ ఇవి దూరం అయిపోవాలి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 ఆ సర్కిల్ని ఎంత కన్స్ట్రిక్ట్ చేసుకుంటే అంత కన్స్ట్రిక్ట్ చేసుకుంటాడు ఎవరు వచ్చేదాకా తల్లితండ్రి అంటాడు తల్లితండ్రుల్ని ప్రేమిస్తాడు వివాహం అయిన తర్వాత తను న్యూక్లియర్ ఫ్యామిలీ టైప్ వెళ్ళిపోతాడు స్లోగా తల్లితండ్రుల్ని ప్రేమించడం కూడా మానేస్తాడు స్లోగా త వాళ్ళని కూడా ఆ సర్కిల్ నుంచి ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాడు తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కానీ ప్రపంచంలో మొత్తం ఇంతమంది మిలియన్స్ ఆఫ్ బేబీస్ ఉంటే ఈ ఇద్దరు బేబీస్నే వీడు ప్రేమిస్తాడు ఇంకా మిగతా బేబీస్ గురించి అసలు వీడికే సంబంధం లేదు అంటే అంత నేరోగా నేరోగా వీడు పెట్టుకున్నప్పుడు ఆ దుఃఖము అలాగా అది దుఃఖము భయము అలా అలా పెరిగిపోతూ ఉంటాయి ఇవ్వనము జారిపోతుంది హెల్త్ చేయి జారిపోతుంది మన ధనము సంపాదించిన ధనము చేయి జారిపోతుంది ఓన్లీ దుఃఖము భయము క్రోధము మాత్రం మిగిలి ఉంటాయి ఫ్రస్ట్రేషన్ ఇవే మిగులుంటాయి అట్ ఇస్ నో సర్ప్రైజ్ దట్ మెనీ పీపుల్ హ్యావింగ్ అన్హ్యాపీ సో ఎవ్రీథింగ్ ఎందుకంటే ఇవన్నీ కూడా యౌనం ధనము అకాంప్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా క్రమంగా కరిగిపోతాయి సారో దుఃఖము భయము క్రోధము వెన్నంటుతో ఉంటాయి అవి ఎక్కడికి పో సో ఆ విధంగా కాబట్టి ఆ ఈ రాగము భయము క్రోధము ఈ విష సర్కిల్ ఉంటుంది ఇది జీవితంలో ఎర్లీగా ఆరంభం అవుతుంది ఆల్మోస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆరంభం అవుతుంది అలా పెరిగి పెరిగి పెరిగి మహాభయంకర రాక్షసుల్లాగా తయారైపోతుంది వీడు రాగ భయ క్రోధం మీరు ఎవరినైనా కలిసి ఏ వ్యక్తినైనా టచ్ చేస్తూ యు యు టచ్ హిమ్ యూ విల్ యూ విల్ గెట్ ఆయిల్ ఆ ఆయిల్ ఆయిల్ రాసుకున్న వాడిని టచ్ చేస్తే ఏమవుతుంది చేతికి ఆయిల్ వస్తుంది అలాగే యూ టచ్ ఎనీ పర్సన్ యు టచ్ రాగ భయ క్రోధ గీత అంటే మీరు సైకాలజీలో ఇంత గొప్ప ట్రేటైస్ ఇదే కానీ ఇంకోటి ఏ మనిషిని మీరు టచ్ చేసినా రాగ భయ క్రోధ రాగము భయము ప్రతి ప్రతి క్షణంలోనూ డిస్ప్లే చేస్తూ ఉంటాడు క్రోధం లోపల అలా అణిమణిగుంటుంది సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్డ్ అవుతూ ఉంటాడు రాగము భయం సో ధనవంతులు కూడా అంతే డబ్బున్న వాళ్ళు కూడా అంతే ముగ్గురు ఫ్రెండ్స్ కలుసుకుంటారు ఒకడు మిగతా వాళ్ళని కాల్ చేస్తాడు పుట్టుపాటి పెట్టి ఎందుకు అయింది అలాగ రాగ భయప్రోధ ది ప్రాగ్రెస్ రాగము భయము ప్రోధం అనే ప్రాగ్రెస్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ బ్యాడ్ క్వాలిటీస్ దీంట్లో రిలీజియన్లో కూడా అంతే రిలీజియన్లోకి వచ్చినంత మాత్రాన ఈ క్వాలిటీస్ పోతాయని మీరు అనుకోవద్దు ఆవు ఒక చోట గట్టు మీద వేసి ఇంకో చోట పొలంలో వేస్తుంది అలా అనుకోద్దు రెండు చోట్ల ఒకటే వీడు సమాజంలో లౌకిక సమాజంలో ఒకలా ఉండి వీడు టెంపుల్లోకి వచ్చేయంటే మేము ఇక్కడ అలాగే ఉంటాం ఈ కెనాట్ బి ఏ బెటర్ పర్సన్ ఏదో ఏదో కొంత బాహ్య చిహ్నాలు ధరిస్తాడు వేషాలు ఏవో కొంత వేస్తాడు ఒకప్పుడు చాలా కన్సీట్ అంటే మోసపూరితమైన వేషాలు వేస్తూ ఉంటాడు వాడికి లోపల తెలుసు ఇదంతా ఏమీ లేదని అయినా కూడా వేషం వేస్తూ ఉంటాడు పైకి డిస్ప్లే చేస్తూ ఉంటాడు ఒకప్పుడు తనని తానే నమ్మడం హీ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ హిజ్ ఓన్ కన్సెప్ట్ అండి ఈ కంటిన్యూస్ కాబట్టి రాగము భయము క్రోధము ఈ మూడు పోవాలండి మూడు ఉండడానికి వీర్లేదు క్రోధము అంటే ఫ్రస్ట్రేషన్ భయము అంటే వరీ అండ్ టెన్షన్ ఫియర్ ఈజ్ ఏ రెడీ మీనింగ్ మీకు తెలిసే మీనింగే ఆ ఫియర్కి ఉండే ఇతర లక్షణాలు నేను చెప్తున్నా క్రోధం ఉంటే యాంగర్ నాట్ ఓన్లీ యాంగర్ ఫ్రస్ట్రేషన్ సో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు పీపుల్ సో అండ్ ఇంటెన్స్ అటాచ్మెంట్ థింగ్స్ ఇంటెన్స్ అటాచ్మెంట్ ఓ ఉంటుంది ఇటకలతోటి సిమెంట్ తోటి కట్టిన ఇల్లు ఒకటి దాని మీద దిక్కుమాలిన అటాచ్మెంట్ ఎంత అటాచ్మెంటో ఓ రెండు ఎకరాల పుట్రా ఉంటుంది అంటే భూమి ఉంటుంది రెండు ఎకరాల భూమి ఉంటుంది దాని మీద అటాచ్మెంట్ వీడి పాతి పెట్టడానికి ఇంత పెసర భూమి చాలు సామెత ఆ విధంగా ల్యాండ్ మీద అటాచ్మెంట్ పృథివీ నవ్వుకుంటుంది వీడిని చూసి వీడి వీడి మొహం వీడి తాత ముత్తాత వీడి తర కొన్ని వందల తరాలు ఈ నా మీద అటాచ్మెంట్ పెట్టుకున్నారు మట్టిలో కలిసిపోయారు వీడు కొత్తగా వచ్చే అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాడు వీడు ఏ తాడోళ్ళు పృథివీ అనుకుంటుంది పృథి మీద ల్యాండ్ మీద అటాచ్మెంట్ మనీ మీద అటాచ్మెంట్ గెట్ మనీ మనీని అలా పట్టు కూర్చుంటాడు సో ఈ విధంగా ఫ్యూచర్ అంటే భయం ఇంకా ఆ భయం చుట్టూ ఎవేవో వాల్యూ సిస్టమ్స్ క్రియేట్ చేస్తాడు దాన్ని మౌలికంగా అడ్రస్ చేసి ప్రయత్నం చేయడం శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పాడు ఆత్మస్వరూపమేమి ఇలాగే ఇలా అడ్రస్ చేయడు ఆ భయాన్ని వ్యాలిడేట్ చేస్తాడు ముందు ఎస్ ఇట్ ఈజ్ ఎ రేషనల్ ఫియర్ రేషనల్ ఫియర్ ఇన్ఫ్యాక్ట్ నో ఫియర్ ఈజ్ రేషనల్ నో సారో ఈజ్ రేషనల్ ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపము ఆత్మ అభయ స్వరూపమును నీకు రేషనల్ ఇంకే ఉంది దాంట్లో రేషనలే ఉంది ఐఎమ్ సారోఫుల్ అని నువ్వు అంటే అది అజ్ఞానం చేత నువ్వు సారోఫుల్ అవ్వాలి కానీ స్వరూప జ్ఞానం చేత సారవ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ అభయం అచ్చేద్యోజం అదాహ్యోజం అక్రేద్యో సోష అరే పంచభూతాలు ఏమీ చేయలేవు ఆత్మని అలాంటిది నువ్వు ఏ దేనికి భయపడుతున్నట్టు కాబట్టి ఆత్మస్వరూపము అభయము ఆనందము అయి ఉండగా వీడేమో దుఃఖంతో భయంతో భయపడుతూ బతుకుతూ ఉంటాడు అండ్ ఈ దుఃఖానికి భయానికి వీడు ఎవేవో రీజన్స్ వెతుకుతాడు బాహ్యమైన రీజన్స్ వెతుకుతాడు వీతికి ఎవడు ఏ రీజన్ చెప్తే దాన్ని వెంట పడుతూ ఉంటాడు అండ్ ఇన్ ది ప్రాసెస్ హీ పిక్స్అప్ సమ్మోర్ సారో సమ్మో స్వారం కాకపోతే ఇంకేమిటి ఈ పిక్సెప్ సమ్మో స్వారం ఈ విధంగా వీడిని ఎక్స్ప్లాయ్ చేయడానికి ఒక సిద్ధంగా ఉంటాడు లోకంలో భయపడేవాళ్ళు లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమవుతుందండి ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టుబడి ఏమిటండీ బిల్డింగులోనూ క్యాష్ కాదండి పెట్టుబడి అది అది దట్ కమ్స్ లేటర్ పెట్టుబడేటంటే జనుల హృదయంలో భయం పెట్టుబడి అది వాడు పెట్టుబడి భయం పెట్టుబడి అలాగే రాగము పెట్టుబడి వాళ్ళకుండే టెన్షన్లో అవి పెట్టుబడి కాబట్టి ఈ మూడింటిని దూరంగా పెట్టాల్సి ఉంటుంది భాష్యకారులు ఏమందరో చూద్దాము వేతరాగభయక్రోధ రాగంచోధ వేతా విగతాయస్మాత్ సహ గ భయ క్రోధ ఏ మనిషి నుంచైతే రాగము భయము క్రోధము అదే వరస వరస మారదు అదే వరస ఈ మూడు తప్పుకుంటాయో ఆ వాడే స్థిత ప్రజ్ఞ మూడో అవతరం పోవాలి ఒక వ్యక్తి ఎడలో మనకి రాగం ఉందనుకోండి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ రాగాన్ని ప్రేమగా మార్చేసుకుని వాడిని ఆశీర్వదించేసి వి షుడ్ అలవ్ హిమ్ టు లివ్ హిజ్ లైఫ్ We should allow him to షుడ్ అలవ్ హిమ్ టు లివ్ హిజ్ లైఫ్ అంటే మీరు అనొచ్చు నేను వెళ్ళి చేపట్టుకుంటున్నాను మీరు are చేపట్టుకోకపోవచ్చు బట్ ఆర్ యూ ఆర్ యూ కాంటెంపరేటింగ్ అబౌట్ హిజ్ లైఫ్ ఆర్ నాట్ యూ షుడ్ అలౌ హిమ్ టు లివ్ హిజ్ లైఫ్ అండ్ దెన్ వాడి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుండగా వాడికి మనం చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే విషుడ్ యాజ్ Duty డ్యూటీ డ్యూటీగా చేయాల్సి ఉంటుంది అండ్ వాడు కనుక సహాయాన్ని అపేక్షిస్తే వీ షుడ్ డూ అగైన్ యాజ్ ఎట్ డ్యూటీ కాబట్టి ఇతరులకి హెల్ప్ చేయటానికి వాడు మన సొంత మనిషి అయి ఉండాలా వాడు మన వాడే బంధువు అయి ఉండాలండి మన కులం వాడే అయి ఉండాలా సపోజ్ ఓ మనిషి వచ్చాడు కష్టంలో ఉన్నాడు స్వామీజీ నేను కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నానని నా దగ్గరకు వచ్చాడు వాడు కులంతో సంబంధం ఉందా అయితే వాడు నాకు నా గోత్రం వాడు అయి ఉండాలా ఏమిటి అయ్యి ఉండాలి ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్ దట్ హీజ్ సఫరింగ్ ఈజ్ జెన్యువైన్ And అండ్ యూ కెన్ హెల్ప్ ఇస్ దట్ నాట్ ఎనా దట్ షుడ్ బీనా అంటే అర్థం ఏమిటి రాగముని ఖండిస్తున్నారు తప్పించి మీరు సహాయం చేయడాన్ని ఖండించట్లేదు రాగాన్ని ఖండించారు అంతే దట్స్ ఆల్ వీత రాగ భయక్రోధ సో రాగము అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్ఫెక్ట్గా కాంకేవిటీ అని అర్థం దాన్ని కాంకేవిటీ అంటే మీ మైండ్ కాంకేవ్గా తయారవుతుంది అంటే ఇట్ ఇంక్లూడ్స్ వన్ ఆర్ టూ టు ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ దట్ ఈస్ రాగా అలా ఉండద్దు ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్ విచ్ విచ్ అమౌంట్స్ టు సేయింగ్ ఇంక్లూడ్ ఎవరింగ్ ఆ సమయంలో మీరు చేయగలిగిన సహాయం ఎంత మీరు ఒకళ్ళకి సహాయం చేస్తారు ఇద్దరికి సహాయం చేస్తారు లోకంలో ఉండే దుఃఖాన్ని అందరూ మీరు ఎలాగో తీర్చలేరు మీకు ఆ ప్లేస్ అండ్ టైం కలిసి వచ్చినప్పుడు ఆ సహాయం మీరు చేస్తారు ఆ సమయంలో మనవాడే ఉన్నాడు అనుకోండి మన వారికే చేస్తారు పై వాళ్ళకి ముందు చేస్తారు కాబట్టి హెల్ప్ చేయటము డ్యూటీ చేయటము ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ ది ఇష్యూ ఈజ్ డూ యూ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ హిమ్ ఆర్ నాట్ డూ యూ వాంట్ హిజ్ లైఫ్ టు గో ఇన్ ఏ పర్టికులర్ ఫ్యాషన్ ఆఫ్ నాట్ ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు హీ హ్యాజ్ హిజ్ ఓన్ బ్లూ ఆఫ్ లైఫ్ నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా కొత్తగా వాడు అనుకుంటూ ఉంటాడు వాడేం బుద్ధిమంతుడు కదా పాతికేళ్ళు వచ్చిన వాడు పెళ్ళైన వాడు వాడికి తెలియదా మాత్రం తెలివితేటలు వాళ్ళకి లేవు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 భగవంతుడు అనుకున్నది వీడు అనుకున్నది తండ్రి అనుకున్నది ఒక్కటే అవుతుంది ఒకప్పుడు అలా అవుతుంది భగవంతుడు ఒక అమ్మాయి వీడికే భార్య నిర్ధారిస్తాడు ఆ అమ్మాయి రూపవతి అని వీడికి నచ్చుతుంది వాళ్ళు మంచి కట్నం ఇస్తున్నారు ఆ కట్నం ఈయనికి నచ్చుతుంది అన్నీ పోయిన సైడ్ అవుతాయి అహో పోయిన సైడ్ అవుతాయి అప్పుడు వీడు అనుకుంటాడు అమో దిస్ ఇస్ ఆల్ అవర్ విగత స్పృహ స్పృహలో పడతాడు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అకార్డింగ్ టు మై క్యాలకులేషన్ స్పృహ తృష్ణ పెరుగుతుంది పెళ్లిలోనే ఆ తృష్ణ మీద నీళ్లు చల్లుతారు ఆ చన్నీళ్ళు చల్లుతారు పెళ్లిలోనే పెళ్లి అవక్కర్లా పెళ్లిలోనే వీడి ఎక్స్పెక్టేషన్స్ మీద సన్నీళ్ళు చదువుతారు ఏదో చేస్తారు రిసెప్షన్లో సరిగ్గా ఇవ్వలేదనో అయితే రెండే కోటలు పెట్టారు నాలుగు కోరలు పెట్టలేదనో ఏదో ఫ్రస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది వీళ్ళకి పెళ్లిలోనే ఇంకా పెళ్లి పూర్తి అవ్వక్కర్లేదు మూడు మూడు పోట్ల పెళ్ళి మూడు పూటల పెళ్లి నుంచి వచ్చేప్పుడు వీడు ఎలా వస్తాడండి హౌ హీ కమ్స్అట్ వెళ్ళేప్పుడు ఎలా వెళ్తాడు రాగంతో వెళ్తాడు వచ్చేప్పుడు రాగ క్రోధాలతో వస్తాడు ఓకేసారి భయం కూడా తెచ్చుకోస్తాడు ఇంక వీడు మనం చెప్పిన వాడు వింటాడో విండో అనే భయంతో వాట్ ఈస్ దిస్ చాలా తప్పండి ఎంత గృహస్థులైతే మాత్రం వెళ్ళడండి జీవించడం క్రోధ సన్యాసులు కూడా ఉంటాయి సన్యాసులకు ఎవ అటాచ్మెంట్ ఉంటాయి సన్యాసులు వీళ్ళు రాస్తారు ఎన్ని ఇమాజిన్ సన్యాసి వీల్లు రాయడం ఏంటండి అంటే మరి ఏం చేయమంటారండి ఇప్పుడు ఈ విధంగా ఏం చేయమంటారంటే సన్యాసి విల్లు రాసే స్థితి తెచ్చుకోకూడదు ఆ స్థితి రానివ్వకూడదు వీళ్ళు ఎవడు రాస్తాడు తన చేతులతో దాని ఇవ్వడం జాతకాలు రాస్తాడు వీళ్ళు సన్యాసి ఆ స్థితి తెచ్చుకోకూడదు ఇచ్చిపారేయాలంటే ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసి బుధుల మీద కొండవేసుకుని రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి సో శివానంద స్వామి శివానంద సన్యాసి వీళ్లు రాయడం గురించి చాలా గట్టిగా విమర్శ చేశారు స్వామి శివానంద ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైన్స్ దట్ వాక్ అందిస్తారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైన్స్ ఆయన ఈ సన్యాసి వీల్లు గురించి చాలా బాగా రాశారు అయినా పెద్ద చేశారు కానీ వ్యామోహంలో ఎప్పుడూ పడలేదు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 The focus is the person. Learning is also there. A Pudu second, third avoth all on time. Focus then with that. Person is the focus. A person photograph. A person, a person, a person a persona. That is the focus. So, you serve the person. The person blesses you. You adulate the person. And the person promotes this kind of adulation. డిపెండ్స్ అపాన్ యూ సైకలాజికల్లీ యూ డిపెండ్ అపాన్ హిం సైకలాజికల్లీ మధ్య మధ్యలో తత్వబోధ ఆత్మబోధ అంటూ ఉండటం ఫోకస్ హిస్ పెర్సన్ అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఆ పెర్స్ పక్కకి తప్పుకోగానే స్టార్ట్స్ కొలాప్స్ చచ్చిపోనక్కర్లా హాస్పిటల్ అయితే అయితే చాలు చచ్చిపోవడం దాకా ఏ హాస్పిటలైజ్ అయితే చాలు ఇప్పుడు మనకి ప్లీజ్ డోంట్ మైండ్ మనకి ఇద్దరు పూరి శంకరాచార్యులు ఉన్నారు ఇప్పుడు ఒక ఆయన అహ్మదాబాద్లో ఉంటారు ఒక ఆయన పూరిలో ఉంటా పూరిలో ఉన్నాయని హుసర్పర్ హీఈస్ నాట్ ది రియల్ పూరి శంకరాచార్య అహ్మదాబాద్లో ఉన్నాయన పూరి శంకరాచార్య ఇన్ ఎగ్జైల్ అది పొజిషన్ దిస్ ఇస్ ది పొజిషన్ అండ్ కే కోర్టులో కేసులోకి నడుస్తున్నాయి కానీ ప్రభుత్వము పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అక్కడ పూరిలో ఉన్నాయని పక్షాన్ని ఉన్నారు ఈ ఉసర్ఫ్ ఆయన యంగ్ ఇప్పుడు పోయి ఆయన ఆయన హీజ్ ఎ యంగ్ మ్యాన్ ఈ ఉసన ఈ ఎగ్జైల్లో ఉన్నారు చూడండి ఆయనకి పొలిటీషియన్స్ సపోర్ట్ లేదు పోలీస్ ఆఫీసర్ల సపోర్ట్ లేదు పెద్ద కూడా వీళ్ళందరి చుట్టూ తిరిగి ఓపిక లేదు ఈ యంగ్ మ్యాన్ సెల్ ఫోన్ ఎటుకుని పది మందికి అటాక్ట్ చేస్తాడు ఇటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు కీప్స్ పవర్ ఇన్ హీస్ మ్యాన్ దిస్ ఎల్డర్లీ జంక్మెన్ హీ వాజ్ వర్చువల్లీ పుష్డ్ కాబట్టి వేతరాగ భయప్రోధ స్థితీర్మునిరుచ్యో భాష్యకారులు దాన్ని ఉద్యోగ సమాసం చెప్పేసి వుద్ధిలేశారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనంటే ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందాము స్థితీ స్థిత ప్రజ్ఞ సో ధీ అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు కదా మనం చెప్తుంట స్థితీ అన్న స్థితప్రజ్ఞ అంటే స్థిరమైన వివేక ప్రజ్ఞ గలవాడు ఇప్పుడు మనకి సామెత ఒకటి ఉంది అవసరానికి పనికిరాని బాకా అని ఏదో సామెత ఒకటి సో స్థితప్రజ్ఞుడంటే ఒక ఒక శాస్త్రము బోధించినటువంటి ఏ ప్రిన్సిపుల్ ఉందో ఏ ధర్మం ఉన్నదో అది కరెక్ట్ టైంలో గుర్తుకొచ్చేవాడే స్థిత ప్రజ్ఞుడు యు రిమెంబర్ థింగ్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ అట్ ది రైట్ టైం అది సాధకుని లక్షణం అది సాధకునే లక్షణం అండి డ్రైవింగ్ చేసేప్పుడు డ్రైవింగ్ రూల్స్ అన్నీ మీకు చెప్తారు ఎన్ని రూల్స్ చెప్తారు పరీక్ష కూడా పెడతారు డ్రైవింగ్కి ఈ ఈ సైన్ లాగా ఆ సైన్ లాగా పాతికో ముప్పై రూల్స్ ఉంటాయి ఇవన్నీ మీకు వచ్చున్నావు డ్రైవింగ్ ఇవన్నీ కట్టస్తా వచ్చును డ్రైవింగ్ మొదలు పెట్టారు మొదలుపెట్టినప్పుడు మొత్తం అన్నీ గడగడా గొప్ప చెప్తానంటే ఎక్కడ కుదురుతుందండి అలా ఎలాగ అల్లి రూల్స్ వచ్చి కావలసింది నువ్వు అడుగు నువ్వు పద్నాలుగో రూలు అడుగు చెప్తాను ఇరవై రూల్ అడుగు చెప్తాను ఎందుకది అది అవసరమే బట్ మోర్ దాన్ దాట్ ఆ డ్రైవ్ చేస్తుంటే అటెన్ యాక్చువల్ సిచ్యువేషన్లో ఏ రూల్ గుర్తుకు రావాలో ఆ రూల్ గుర్తుకురావే అంతేగాని నాకు రూల్స్ అన్ని గుర్తుకు కానీ ఆ టైంలో గుర్తుకు రాలేదంటే ఏమిటి ఉపయోగం బ్రేక్ మీద కాలు వేయడానికి బదులుగా ఎక్సలరేటర్ మీద ఖాళీ వేసేయడం అనుకోండి ఏమవుతుంది కాబట్టి ఒకసారి సైకిల్ మీద ఇలాగా దిగుతున్నాడు ఒక తరం దిగుతుంటే స్పీడ్ ఎక్కువైపోయింది డౌన్ ది స్లోప్ స్పీడ్ ఎక్కువైపోతే సైకిల్ తొక్కే వాళ్ళకి రూల్ ఒకటి ఉంది సైకిల్తో అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే రూలు ఏం పరీక్షలో వేయం కాదు డౌన్ ది స్లోప్ వెళ్ళేప్పుడు స్పీడ్గా ఉన్నప్పుడు ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు అదో రూలు బ్యాక్ బ్రేకే వేసుకోవాలి బ్యాక్ బ్రేక్ వేసి దానికి సపోర్ట్గా ఫ్రంట్ బ్రేక్ వేసుకోవచ్చు అంతే కానీ ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు వాడు ఏం చేస్తాంటే బ్రేక్ వేయాల్సి వచ్చింది కంగారు పడ్డాడు ఎదురు కూడా పోలీసుని చూశాడు కంగారు పడి బ్యాక్ బ్రేక్ వేయడానికి బదులు ఫ్రంట్ బ్రేక్ నొక్కాడు ఫ్రంట్ బ్రేక్తో పాటు బ్యాక్ బ్రేక్ నొక్కాడు కానీ కొంచెం ఎక్కువ ప్రెషర్ ఫ్రంట్ బ్రేక్ మీద పడింది మనిషి ఇలా పల్టీ కొట్టేసి వెళ్ళి పోలీసు ఓడిలో పడ్డాడు వెళ్ళి చేయి విరిగింది నేను అన్నాను ఎలా ఎందుకు రా అలా చేసామంటే నాకు గుర్తురాలేదు బ్యాక్ బ్రేక్ వేద్దామని కంగారు పడి ఫ్రంట్ బ్రేక్ వేసేయాలన్నాడు కాబట్టి సాధకుడి లక్షణం ఏమిటంటే